శుతం మీ స్వరపరచిన దేవ నీతివంతుడ గొప్ప దేవ అబ్రాహ్మణ సాహకుల గొప్ప దేవ అక్కడ వైశులు ప్రభావ మా పాపమ్మ చాప రోగాలు భరించి మూడ తిరిగి ఆ లేఖం తిరిగి లేచి దేవానికి శోతం ఈ దినం మాకు ఇచ్చిన నా దీవానికి శోతం మరి తన మీరే దిగిరండి పాటల ద్వారా వాక్యాలను నడిపించి మీరు అక్కడ బరువా సమీపం ఉంది స్వప్రభావ అలాడిగా మీ ఆత్మ జ్ఞానం తనిపి ఇంకా సరస్వతం నడిపించే స్వామి ఐ క్తి నాకువాలయా నీ పరకం అభిషేకం కావాళయా ప్రథనా శక్తి నాకు కావాళయా నీ పరకాభిషేకం కావాళయా ఏ సలయా నీయాత్మాభిషేకం కావాళయా ఏసయా కావాళయ్యా నీయాత్మాభిషేకం కాళయా ఏలి ప్రార్థింపగ పుందిన శక్తి నేను ప్రార్థింపదయచేము ప్రాథి చిని నుచేరు భాగ్యమీయు ప్రాథీరీ భాగ్యమీయుమా నిరంతరం ప్రాథిపనీయుమా ప్రార్థనా శక్తి నాకు వాలయ నీపరలోకాభిషేకం కాయ సింహాల గుహలో నీ దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా నీతో నడిచే వరమీయుము నీతో నడిచే వరమీయుము నీ సిలువను మోసే కృపణీయుము సిలువను మోసే కృపనీయుమా ప్రార్థనా శక్తి నాకు కావాళయా నీ పరలోకాభిషేకం ప్రాకాలయ పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితి నీ పాడు చోటలి గిరా దేవా చిన్న వయస్సులో అభిషేకించిన ఇర్మియా ఈ చిన్నవాడిని అభిషేకించు ప్రార్థనా శక్తి నాకు కావాలయా ఈ నీ పరలోక అభిషేకం కావాలయా థ్యాంక్ యూ ప్రైజ్లాడ్ ప్రైజ్లాడ్ సిస్టర్ పరిశుద్ర బ్రదర్ మీరు కూడా ఒక పాట పాడండి తండ్రీ దేవా తండ్రి దేవా నావం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రీ దేవా తండ్రీదేవా నాం నీవయ్యా నీవు నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించేదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించేదను తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ వయ్యా నీ ఉంటే నాకు చాలు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 నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ నీ ఉంటే నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ వయ్యా నీ ఉంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా మీ సన్నిధి పరిమళమే జుంటెతేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా మీ సన్నిధి పరిమళమే జుంటె కన్నా మీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నానందమా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 నిన్నారాధించేదను తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీ నీ ఉంటే నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు అల్లెలియా థ్యాంక్ యూ బ్రదర్ రైస్లాడందరి ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా తల్లి మరచిన నను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమా తండ్రి విడచిన గాని నను విడువనన్న ప్రేమా నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమా నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా తన కౌగిట్లో నను దాచుకున్న ప్రేమా ప్రేమా ఏ సయ్య ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా మారనిది మరువనిది వీడనిది అడబాయనిది మారనిది మరువనిది వీడనిది అడబాయనిది ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను మరచిన గాని మరువనన్న ప్రేమ నేను విడచిన గాని విడువనన్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమా నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమా ప్రేమా ఎస్ అయ్యా ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగకముందే ఏర్పరచుకున్న ప్రేమ నేను పుట్టకముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగకముందే ఏర్పరచుకున్న ప్రేమ తన అరచేతుల్లో చెక్కున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా తనార చేతుల్లో చెక్కున్న ప్రేమా ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా నీటి కొరకు దుప్పి ఆశించునట్లు నీ నా ప్రాణము దప్పిగొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించు మా నాయ చేసిన మేలను నీవు మరువకుమయేసు చేసిన మేలను నీవు మరువకుమ నా ప్రాణమా నా సమస్తమా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రిస్తనే బండపైన నన్ను నిలిపితివి పనికిరాని నన్ను నీవు పైకి లేపితి క్రిస్త బండ నన్ను నిలిపితివి నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి నా అడుగులు స్థిరపరచి బలముని చితివి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడింతు ప్రభు నా ప్రాణమ సమస్తమ ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నాయ చేసిన మేలను నీవు మరువకుమ నా ప్రాణమా నా సమస్తమా అంధకార పులోయలలో నేను నడచీని ఏ అపాయ మురాకుండా నన్ను నడిపీతీవి అంధకార పులోయలలో నేను నడచీని ఏ అపాయమురాకుండా నన్ను నడిపీతీవి కంటి పాపగ నన్ను కాచితివీ కంటి పాపగ నన్ను కాచితివీ కన్న తండ్రి వినీవని నిన్ను కొలచెదను ఇలా నిన్ను కొలచెదను నా ప్రాణమ నా సమస్తమ ప్రభుని నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నాయ చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా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 ఆత్మ ఫలములు దండిగా నీ నీకై ఫలింతును నీవు చేసిన మేలను నేనెట్ల మరతు ప్రభు నీవు చేసిన మేలను నేనెట్ల మరతు ప్రభు నీ కొరకునే సాక్షిగా ఇలాలో జీవింతును nenu ilalo jivantunu na prana ma na samastama ప్రభుని నా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నాయ చేసిన మేలను నీవు మరువకుమా నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా ప్రైజ్లాడ్ బ్రదర్ అందరికి గడంధకారములు నే నడచిన వేళలలో కంటి పాపవల నన్ను కును కాపాడును కంటి పాపవలె నన్ను కును కాపాడును ప్రభువై నయే సునకు జీవితమంత పాడుదం ప్రభువై నయే సునకు జీవితమంతా పాడుదం జడియను బెదరను నుండగా జడియను బెదరను నాయసునతునుండగా మరణపు లోయలలో నేనడవేలలో మరణపులోయలలో నే నడచిన వేళలలో నీ దుడ్డు కరు నీ దండము ఆదరించును నీ దుడ్డు కరు నీ దండము ఆదరించును నా గిన్నె పొలుచులదే శుదాత్మతో నిండెను నాగిపుల్లు చున్నది శుద్ధాత్మతో నిండెను జెడియను బెదరను నా నుండగా జిడియను బెదరను నా ఏనా నుండగా అలలాతు కొట్టబడినా నానావలు నీ నుండగా అలలాతు కొట్టబడినా నావలు నీ నుండగా ప్రభుయేసు కృపనను విడువాక కాపాడును ప్రభుయేసుకృపనను విడువాక కాపాడును ఆభయామిచీ నన్ను ఆదరికి చెచును అభయామిచీ నన్ను ఆదరికి చెచును జిడియను బెదరను నా యేసు నుండగా జిడియను నా యేసు బెదరను నుండగా పర్వతాంలు తొలగినను మేటలు కత్తరినను పర్వతం తొలగినను మేటలు తరినను నీ కృపనను విడువాదు నీ కానికరం తొలగాదు నీ కృప విడువాదు నీ తొలగాదు నీ నీతి సమాధానంలే నన్ను నడవ చేయను నీ నీతి సమాధానములే నన్ను నడవ చేయును జిడియను బెదరను నాయసునండగా జిడియను బెదరను నా యేసునతో నుండగా గాడాంధకారములు నే నడచిన వేళలలో గాడాంధకారములు నే నడచిన వేళలలో కంటి పాప వలెనన్ను కొను కాక కాపాడును కంటి పాపవలెను కు పాడును ప్రభువై నేసునకు జీవితమంత పాడుదం ప్రభువై నేసునకు జీవితమంత పాడుదం జిడియను బెదరను పర్షుద్ధుర వాగు దేవా మీకు వందనాలు వేసయ్యా కృపగల తండ్రి మీకే స్థితుల సోదరాలనైనా ఆ యొక్క కలువరిసరిలో మా యొక్క పాపం శాపం రోగం వ్యసనంలను అన్నింటినీ భరించినైనా మాకు బదులుగా మీరు మరణించి మళ్ళీ రక్షించుకునేందుకు మీకు ఎంతో వందనాల కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా మీ యొక్క పశుద్ధాత్మాభిషేకం అనుగ్రహించి కృపవర్ల ఆత్మ ఫలాలు పర్లో కృప జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించినారు దివారాతములు కాచి కాపాడనారు ఇన్నాళ్ళు మీరు మాకు సైకలిగా ఉన్నందుకు మీకు ఎంతో వదనాలు అడుగడుగున్న శ్రమలలో తరిమల్ మీకు తోడన్నారు ప్రభావ గాడంధకార లోయలో పోయినా కానీ ఎటువంటి అపాయం మాకు వాటిలో తండ్రి మీరు మమ్మల్ని ఎత్తుకొని నడిపించినారు ప్రభ మీకెంతో వదనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే చెల్లించుకుంటున్నాం ఆలలియ ప్రభా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ ప్రకటన గ్రంథంలోని పదకొండవ అధ్యాయంగా మేము ధ్యానించబోతుండగా మీ యొక్క పరిశుధాత్మను అనిపి మాకు అనుగ్రహించండి ఓ ప్రభా ఇది కొన్ని సంవత్సరాల క్రితం వాక్యం తిరిగి మా జీవితంలో ఒక నాలుగైదు సంవత్సరాల తరత వస్తుంది వాక్యం కానీ ప్రభ ఈసారి మీరు మా మాట్లాడండి ఆ రోజు మీరు మా తను అప్పుడు ఏ రీతిగా మాట్లాడారు ఈ రోజు అదే రీతిగా మాట్లాడతారు ప్రభా మరి విశేషంగా మరి లోతులోనికి తీసుకొని గొప్ప దేవుడు అవునైనా ఆకాశంలోనికి తీసుకొని పోయే గొప్ప దేవుడవనైనా మృత్యులోకాన్ని తీసుకొపోయే అనేకమైన విషయాలు చూపించే గొప్ప దేవుడవనైనా పరలోకానికి తీసుకెళ్ళి పరలోకంలో ఏం జరుగుతుందో చూపించే గొప్ప దేవుడవ ప్రభ వీటన్నిటిని మీరు యూహాను భక్తునికి చూపించినారు అవి భద్రపరిచి మా కొరకు రాసిపెట్టి ప్రభ మేము చూచలాగనా వీటన్నిటిని చూసి అర్థం చేసుకోవాలా అవును ప్రభ వాటిని మేము స్వీకరించాలా లేకపోతే మాకు విశ్వాసం ఉండదు అవును ప్రభ స్వీకరించిందే కాకుండా అనేకులకు చూపించాలా ప్రభ అటువంటి కనులు మా కనుగ్రహించండి నోరు అనుగ్రహించండి చెవులు అనుగ్రహించండి ఆ మూడింటిని స్వస్థపరచండి దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా ప్రభు భయపడకూడే చిన్న మంద అన్నారు నేను అవును ప్రభు భయపడకూడి నమ్మిక మాత్రం ఉంచడండినారు ప్రభ ఎందుకంటే మీరు వచ్చినప్పుడు భూమి విశ్వాసం ఉంటుందా మీరు ప్రశ్నిస్తున్నారు తండ్రి కనికరించండి ప్రభు గొప్ప జనం పట్ల కనికరించమని ముఖ్యంగా లక్ష నలభై నాలుగు వేల మంది ఎందుకంటే ప్రభా ఈ ఒక చిన్న గుంపుకే మీరు చూపించినారు ఈ వాక్యాలు ఎన్ని కామెంట్రీస్ వల్ల చూసినా గ్రహింపులు ఎన్ని తండ్రి ఆ కామెంట్రీస్ అందులో ఒక్క సూచన కూడా కనిపించలేని స్థితిలో ఉంటున్నాయి ప్రభా కాబట్టి ఇది కేవలం యహో వల్లనే కలిగిన వాన్ని వీటిని స్వీకరించి ప్రభావ మీ అంద ఆనందించేలాగా మీ కొరకు జీవించలాగా సహాయపడండి ముఖ్యంగా ప్రభా ప్రతి ఒక్కరి వాక్యాలు ప్రకటించాలా ప్రభా వింటున్న వాళ్ళందరూ ప్రకటించే బోధకులుగా తయారు కావాల ప్రభా లేకపోతే తను మళ్ళీ లాభం లేదనేసి మీరు మాకు చూపిస్తున్నారు తండ్రి మాకు ప్రాఫిట్ ఉండదు అవును ప్రభ మీరు ఏ రీతిగా అయితే ఇవన్నిటిని అదే రీతిగా మేము కూడా అన్నిట్లకి చూపించాలి క్రీస్తు కలిగిన మనసు అంటే అదే కాబట్టి కాబట్టి మా మీ మనసుని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ రోజు నూతనంగా మా హృదయలకు వచ్చి నివసించమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభావ మా జీవితాలకి మార్గం చూపించండి దేని విషయాలు అనుమానించకుండా దేని విషయాలు భయపడకుండా నాకు జ్ఞానం లేదు నాకు తెలివి లేదు అనుకోకుండా ప్రభు బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు మీలో ఉన్నాయి కాబట్టి అవి మిమ్మల్ని స్వీకరించిన మేము జ్ఞానవంతులం మేమి తన్మల్లి బుద్ధి కలవారం మేమి తన్మల్లి సర్వ సంపదలు అందుకే రాజుల్లాగా తయారు చేస్తారు మీరు మమ్మల్ని కాబట్టి ప్రభా మా మనిషి లోకం పెట్టుకోకుండా పైన వాటి పెట్టుకొని మి మిమ్మల్ని పోయి బిడ్డలుగా తయారు చేయమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామన్న ప్రార్థించుతున్నాం తండ్రి అటుపోయిన వారం నుంచి మనము అటుపోయిన వారం జస్ట్ ఆరంభించుకున్నాం కానీ అంత ధీనంగా చూడలేకపోయినాము ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయానికి వచ్చినామంటే చూడండి ఎగ్జాక్ట్లీ మధ్యలో అన్నట్టు ఎందుకంటే ఇరవై రెండు కదా అది ప్రకటన గ్రంథం అవునా కాబట్టి ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ ధ్యానానికి మనం వచ్చేసినాం ఇప్పటికీ మోర్ దెన్ ఫిఫ్టీ మోర్ దెన్ ఫిఫ్టీ అవర్స్ రికార్డింగ్ చేసాం మనం ప్రకటన గ్రంథం ఏదో విరవీగడం కొరకు కాదు ఏదో గొప్పగా చెప్పడం కొరకు కాదు కానీ ఆయన ఎంత దీర్ఘంగా నడిపిస్తున్న విషయం నేర్చుకోవడం కోరికి ఆయన నడిపించే దేవుడు దీర్ఘంగా నీకు ఓపిక ఉండాలి అంతే దురదృష్టం ఏంటంటే క్రైస్తవ జీవితంలో ఓపిక రెడీ టు ఈట్ కదా ప్రతిదీ రెడీమేడ్ రెడీ ఎవ్రీథింగ్ రెడీ టు ఈట్ అన్నట్టు అలసిపోతే ఏం చేస్తాం బయట నుంచి కూరలన్నీ తెచ్చుకొని తినేస్తుంటాం ఓపికలు టీవీల ముందు మటుకు ఓపిక చాలా ఉంటుంది మొబైల్ ఫోన్స్ ముందు వీటన్నిటింది మనకు ఓపిక చాలా ఉంటది కానీ దేవుని వాక్యానికి వస్తే ఓపిక మనకి కాబట్టి ఊహించుకోండి ఎవరు నేను అట్లా తయారు చేసారు ఒపిక అవసరం మనకి ప్రతి దాంట్లో ఓపిక అవసరం తొమ్మిది నెలలు అయితే బేబీ పుట్టదు కదా ఇరవై నాలుగు గంటలు అయితేనే వికసించదు ఇంకో ఇరవై గంటలు వేస్తేనే అది పువ్వు కాయగా రాలదు కాయ పండు కాదు ఇంకొక నలభై గంటలు కాకపోతే ప్రతిదానికి దానికి సమయం కల్పించింది దేవుడు కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకున్న అందుకే యహో కొరకు కనిపెట్టుకునే వారు ధనియులను ఎందుకుంది వాక్యం ఆయన కనిపెట్టుకునే వాళ్ళు బలవంతులను ఎందుకుంది వాక్యం ఓపికతో నివసించేవాడే కాబట్టి అప్పుడే జరగాలి అప్పుడే జరగాలంటే కాదు అది అది విధానాలు ప్రభు పెట్టిన విధానం కాబట్టి ప్రతిదానికి సమయం కలిగా కలిగింది కాబట్టి దాన్ని మనం గ్రహించి మనం కనిపెట్టుకుందాం ఓపికతోని ఆయన ఖచ్చితంగా ఘన విజయం మనమే పొందుకుంటాం కాబట్టి ప్రకటన గ్రంథంలో మనం ఏం చేసినాం అంటే వరం చూడండి ప్రకటన గ్రంథము ముఖ్యంగా ఈ ఇద్దరు సాక్షులు అన్న అంశం గురించి మనం ఆరంభించినాం ఇది నేను అనుకుంటా బహుశా బూరల తీర్పు ఎక్కువ గంటలు పోతుంది కానీ నేను ట్రై చేస్తున్న సాధ్యమైన కాడికి సంప్రెస్ చేయాలి ఎందుకంటే నాలుగు సంవత్సరాల నేను బహు విశదీకరించిన వీటి గురించి ఇద్దరు సాక్షులు ఎవరని నాలుగు సంవత్సరాల క్రితమే బహు దీర్ఘంగా నేను చూపించినా కాబట్టి ఒక డౌట్ నాకు ఈసారి అంత దీర్ఘంగా చూపించాలన్నా అవసరం లేదు కదా ఎందుకంటే రికార్డింగ్స్ వింటే సరిపోతుంది కదా కాబట్టి అందుకే నేను తిరిగి తిరిగి జ్ఞాకం చేస్తున్నా మీరు జకరియాస్ మెసేజెస్ ఫర్ టుడే ఆర్ అట్ల అట్లనే ఉందా బ్రదర్ చక్కర మెసేజ్ పడుతుంది అంతే కదా ఫిఫ్టీ 52- అవర్స్ ఏమో ఉంది ఫిఫ్టీ టూ అవర్స్ సెవెంటీ అవర్స్ సిక్స్టీ ఎయిట్ అవర్స్ అన్నా మొత్తం సెవెంటీ టూ వరకు వస్తాను మొత్తం అని కలిపి రఫ్లీ సెవెంటీ అవర్స్ రికార్డింగ్ ఉంది ఆ రోజులలో కాబట్టి మళ్ళీ ఆ సెవెంటీ అవర్స్ లో నేను ఎక్కువ సమయము ఇద్దరు సాక్షుల గురించే నేను చూపించిన ఆ అధ్యాయాలలో కాబట్టి ఎంత డీటెయిల్డ్గా పోవాలా అనేది నేను కొంచెం ఆలోచిస్తాననిపోయి అటుపోయిన వారం నుంచి కానీ క్లుప్తంగా ఒకసారి చూద్దాము పదకొండవ అధ్యాయం మరియు ఒకడు చేతి కర వంటి కొలకర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయంను బలిపీఠంను కొలత వేసి ఆలయంలో పూజించి అయితే ఇక్కడ ఇది మటపు గుండుకు సంబంధించిన బోధ ఎందుకంటే ఆరవ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది విషయమే మనం చూసినాం అక్కడ పోయిన వారం అటుపోయిన వారం వరకు అందరు హత సాక్షులు అయిపోతారు క్రైస్తవులు అందరు చనిపోతారన్న విషయము నేను చూపించిన ఆరవ బూరకి ఏడవ బూరకి సమాప్తం అయిపోతుంది కాబట్టి తీర్పులు ఆరంభమైతే ఏడో బూర అనేది కాబట్టి ఏడవ దూత బూర ఊదు కాలంలో ఏం జరుగుతుందన్న విషయం అంటే ఎన్నిసార్లు నేను మీకు చూపించిన ఏంటంటే ఒక బూర ఊదినాక ఏం జరగబోతుందో రెండో బూర ఊదినాక అది కంటిన్యూ అవుతా ఉంటది రెండో బూరలో ఏం ఆరంభం కావాలో మూడో బూర ఊదినప్పుడు అది కంటిన్యూ అవుతా ఉంటది అట్లా మొదటి బూర నుంచి ఏడవ బూర ఊదేంతవరకు అన్ని బురలల్లో ఏమేమి ఆరంభం అవుతున్నాయో ఒకదాని వెంబడి ఒకదాని వెంబడి ఒకదాని వెంబడి శ్రమలన్నీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి అది చివరికి ఏడవ బూర కాలానికి అన్ని ముగించి అందరు హతసాక్షులైనాక మొత్తం నిర్ నిశబ్దం ప్రపంచమంతా లోకమంతట నిశబ్దం అప్పుడు సమయం ఆగిపోతుంది అప్పుడు దేవుని సింహాసనము దాని ఎదుట మనుషులందరూ నిలబడము అవన్నీ మనం చూస్తాం కాబట్టి పదకొండవ అధ్యాయం ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ పర్సెంట్ ముగింపుకి కాబట్టి అక్కడ మనం ఏం చేస్తున్నామంటే మటపు గుండు లెక్క ఇంగ్లీష్ లో మటపు దేవుడు ఎవరి చేతికి ఇచ్చిండు చూసుకోండి మరియు ఒకడు వంటి కొలకరం ఇచ్చి ఎవరికి యోహాను భక్తునికి ఇచ్చిండు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా నీవు లేచి ఏం చేయమంటున్నాడు దేవుని ఆలయంని కొలం అంటున్నాడు కాబట్టి ఈ రోజు క్రైస్తవ జీవితం ఎట్లా ఉందో కొలతకి సంబంధించింది మట్టపు గుండుకి సంబంధించింది పాత నిబంధన కాలంలో కూడా చూసినాం ఆ మోసు దేవుడు తిన్నగా కట్టబడ్డ గోడ మీద నిలబడ్డట్టు దర్శనం దాని తర్వాత అతను మట్టపు గుండు చేత పట్టుకొని దాన్ని దించి మనం చూసినాం అది దించి ఏం జరిగిందంటే ఇస్రాయల్ పిల్లలు రెండుగా విభజంపబడినట్లు మనం చూస్తున్నాం అవి రెండు గుంపులవి కాబట్టి రెండు గుంపులు ఇద్దరు సాక్షులు ఇవన్నీ నీకు ఇప్పుడు బాగా అతుకినట్టు దొరుకుతా ఉంటాయి వాక్యాలు ఈ రెండు గుంపులు ఏ రీతిగా ఉన్నాయనేది చూసినాం ఎరబాము గుంపు ఒకటి దాని తర్వాత ఇసాకు గుంపు ఒకటి ఎరబాము గోత్రము ఎరబాము వంశస్థులు ఇసాకు వంశస్థులు రెండుగా విభజింపబడినట్లు చూసినాం వాటికి సంబంధించి నేను ఆమోస గ్రంథంలో దీర్ఘంగా కొంతకాలం కిందట చూపించిన మీరు ఇంకా కొంచెం నేర్చుకోవాలంటే ఆమోస గ్రంథానికి సంబంధించిన ఆ రికార్డింగ్స్ పోయి చూడండి ఈ రెండు గుంపులు ఎవరనేది మీకు తెలుస్తుంది దాని తర్వాత ఇక్కడ ఒక విషయం మనం చూస్తున్నాం ఆలయంలో కొలిచినప్పుడు ఎట్లా ఉంటది అంటే క్రైస్తవ సంఘము ఎట్లా ఉంది యుగ సమాప్తిలో అనేది పదకొండవ అధ్యాయం ఆరంభం చూపిస్తుంది తర్వాత ఆలయంలో పూజించే వారిని కూడా లెక్క అది కూడా కొలతకు సంబంధించింది కాబట్టి ఆలయంలో పూజించే వారి లెక్క ఎట్లా ఉంటుంది తెలుసా మూడు గుంపులు అనేది మనకు తెలుసు కాబట్టి మూడవది తర్వాత ఆయన ఆలయం ఆలయం నాకు వెలుపటి ఆవరణంను కొలత వేయక విడిచిపెట్టుము ఎందుకో తెలుసా అది మనకు ఎప్పుడో అర్థమైపోయింది ఇప్పుడు కాదు బయట భాగము అణిలకి ఇవ్వబడింది అది అణిలని కొలత వేయద్దు దేవుని వాక్యం చేత వాడికి ఏం తెలియదు వాడు వాక్యంలో లేడు వాక్యం క్రింద లేడు ప్రపంచాత్మకంగా మూడే గుంపులు రీతిగా చెప్పిస్తే ప్రకృతి సహజంగా కూడా ఇస్రాయల్ ప్రజలు బానిసల్లాగా ధర్మశాస్త్రం క్రింద ఉండి ఇంకా శుద్ధీకరణ ఆచరణలు బలులు అవే పడక పండగలు అవి పండగలు చేసుకుంటా ఉన్నారు వాళ్ళంతా దాని బానిస బానిసత్వంలో ఉన్నారు అన్నాడు వాళ్ళ ఐగుప్తు నుంచి వచ్చి కూడా బానిసత్వంలో ఉన్నారు ఎంత ఆశ్చర్యం ఐగుప్తు అనే బానిసత్వం నుంచి ఆత్మీయ బానిసత్వంలోకి వెళ్ళిపోయినారు ఈరోజు వాళ్ళు మనము ఆత్మీయ బానిసత్వంలో నుంచి ఆత్మీయ స్వాతంత్రంలోకి వచ్చినాం ఎందుకు అంటే ధర్మశాస్త్రం లోపల మనం ఉన్నాం ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించిన వాడు ఏసు ప్రభు చేసుకోండి మనం ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా ప్రేమిస్తాం ధర్మశాస్త్రము ఎవరికి అనుగ్రహించబడింది మోసే ద్వారా కాబట్టి మోసేని కూడా మనం ప్రేమిస్తాం నా వంటి దేవుడు సహోదర్ని మీకొక్కని అనుగ్రహిస్తాడు కాబట్టి ఏసు ప్రభు ఆ వాడు మోసే కాబట్టి ఏసు ప్రని ప్రేమించేవాడు మోసం కూడా ప్రేమిస్తారు అందుకు మోసే ధర్మశాస్త్రం కూడా ప్రేమిస్తారు క్రైస్తవులు మోస ధర్మశాస్త్రం ప్రేమిస్తారు కాబట్టి ఎందుకంటే ఏసులో దాన్ని సంపూర్ణంగా నిర్వర్తించిన కాబట్టి మనం నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చి రాలేదు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చిన కాబట్టి మనం దాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తాం ఎంతో దీర్ఘంగా మనము పాత్ర నిబంధన పుస్తకాలన్నీ చూస్తూ ఉంటాము అందులో ఏమేమి అనుగ్రహించబడ్డాయి ఇవన్నిటిని గ్రహించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కాబట్టి ఆ బై వెలుపటి భాగం ఉన్న ఆవలం ఆవరణం అది అనిల ప్రాంగణం అంటాం చెప్ ఇస్రాయిల్ పదలకి ఇచ్చిన మందిరంలో ఆ మందిరం కనిపిస్తుంది అక్కడ కానీ చూడండి అది అనిలకిబడ్డ ప్రాంతం అది ఇస్రాయల్ పదులు ఏం చేసిండ్రు యాజకులు ముఖ్యంగా ప్రధాన యాజకులు అనిల ప్రాంగణంలో వాళ్ళు ఏం చేసిండ్రు రూకల మార్పీడి చేసిండ్రు దాని గొర్రెలను అమ్మినారు పౌరములను అమ్మినారు పిచుకలను అమ్మిను అనులని రానియకుండా పాత నిబంధన కాలంలో దేవుడు దేవుని మందిరానికి అడ్డంగా ఉన్నారు వీళ్ళు ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు పాత నిబంధన కాలంలో కూడా దేవుడి చింతకు అనులని అన్యజనులకు వెలుగులాగా వాళ్ళని వాళ్ళు అన్యజనులకు వెలుగులాగా ఉండలేకపోయినారు అందుకే ఏసుప్ర వచ్చిండి అన్యజనులకు వెలుగులాగా ఇస్రాయల్ ఇప్పుడు ఏసుప్ర ధరించిన మనము అన్యజనులకు వెలుగు మనం ఈ లోకంలో కాబట్టి ఆలయమునకు వెలుపటి ఆవరణను కొలత వేయక విడిచిపెట్టము అది అనుయులకు ఇయ్యబడను ఉపమన రీతిగా అర్థం చేసుకుంటే కూడా చూడండి ఇది రెండు దశలలో నెరవేరుతుంది వాక్యం ఈ రోజు కూడా అన్యులు దాన్ని పరిశుద్ధ పట్టణంను ఖాళీతో త్రొక్కుతున్నారు ఉన్నారా లేరా పరిశుద్ధ పట్టణంలో ఖాళీతో త్రొక్కుతురు అన్యులకి ఏబడింది కాబట్టి అది కాబట్టి చూడండి ఎప్పుడైతే ప్రవణి ధృనీకరించిందో ఈ కొలతలో తెలిసిపోతుంది కొలతలో తెలిసిపోయిన ఆ యొక్క ఇస్రాయిల్ ప్రజలు అన్యుల చేత త్రొక్కబడుతున్నారన్న విషయం ఇక్కడ వాక్యం జ్ఞాపం చేసింది కానీ మూడో వచనంకు వచ్చినప్పటికీ వాక్య మొత్తం మారిపోతుంది నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోనె పట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై దినంలో డేస్ అంటే ఫార్టీ మంత్స్ ఈ రెండు విషయాలు బాగా చేసుకోండి ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను చూడండి బాగా చేసుకోండి ఈ ప్రతి అధికారం పైనుంచి రావాల్సింది అనేసి తిమతి రాష్ట్ర పత్రికల పౌలు జ్ఞాపకం చేసింది మనకి ఎన్నిసార్లు ఈ లోకంలో ఎవరికైనా అధికారం వచ్చిందంటే అది దేవుడే ఇవ్వాల్సింది సైతానికి కూడా ఈ లోకంలో ఎవడికి ఏ అధికారం ఇవ్వాలన్నా దేవుడు ఇవ్వాల్సిందే సైతాన్ వాడు ఆత్మ కాబట్టి వానికి న్యాయంగా ఈ లోకం ఈ భూమి నివసించే అధికారం లేదు వాడికి కానీ దేవుడు వాడికి అధికారం ఇస్తా కొన్నిసార్లు మనం చూసినాము తన బిడ్డల్ని శిక్షించడానికి లేకుంటే నశించిపోతాం మనం శిక్షించకపోతే మనం నరకానికి పోతాం అందుకు శిక్ష చాలా ఇంపార్టెంట్ బాధ్య ఇవన్నీ బాగా అర్థం చేసుకోండి ఆయన ఎందుకు పర్మిట్ చేస్తుండే నీ జీవితంలో శ్రమలు అన్నప్పుడు ఆయన నిన్ను బ్రతికింప కొరకు నిన్ను పరిశుభ్రంగా తయారు చేయడం కొరకు లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అందుకు నేను శిక్షకి పర్మిషన్ ఇస్తున్నాడు ఎందుకు నీకు శిక్ష చూపించినా కాబట్టి కాబట్టి చూడండి ఇక్కడ వీరు భూలోకంకును ఈ నాలుగవ వచ్చినాం ఒకటి నీకు అర్థమైతే పదకొండవ అధ్యాయం అంత అర్థమవుతుంది నేను ఒక రెండు మూడు వారాల నాన్ స్టాప్ ఈ వాక్యం చెప్పినా సునాయాసంగా మీ మైండ్ లో ఈ పదకొండవ అధ్యాయానికి అంతటికీ కీ రెఫరెన్స్ అంటాం దాన్ని లేక తాలకు చెవి నాలుగవ వచ్చినాం వీరు ఎవరు అంటే వీరు భూలోకంనకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న నిలుచుచున్న రెండు ఒలీవ చెట్లను రెండు దీపస్తంభములై ఉన్నారు ఇంగ్లీష్ లెటర్నే ఉంది భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలిచిన్న రెండు ఒలివ చెట్లును దీపస్తంభములై ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవరు అంటే మనము చాలా మీరు ఇంటర్నెట్లో వెతికితే కూడా ఆశ్చర్యపోతారు ఈ ఇద్దరు ఎవరంటే ఎవరికి ఇష్టం వాళ్ళు చెప్పుకుంటారు అన్నట్టు క్రైస్తవులు కూడా ముఖ్యంగా నేను ఆల్మోస్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ నుంచి ఈ వీటికి సంబంధించిన వాక్యాలు ధ్యానిస్తున్నా అంటే మోర్ దెన్ ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల మోర్ దెన్ ముప్పై థర్టీ ఫైవ్ సంవత్సరాలు సెవెంటీ అంటే ఎయిటీస్ నైన్టీస్ ట్వంటీస్ ట్వంటీ ఇది అంటే థర్ ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ అనుకో ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ కాబట్టి ఈ థర్టీ ఇయర్స్ నేను ఎన్నో పుస్తకాలు చేసిన వీటికి సంబంధించిన కొన్ని పుస్తకాలలో వీళ్ళిద్దరు ఎవరు అంటే మోషె మరియు ఏలియా మరొక క్రిస్టియన్ గ్రూప్లో దీని గురించి చూసిన నేను వీళ్ళిద్దరు ఎవరంటే యోహాను మరియు ఎరుబాబెల్ అని దాని ఇంకొక రికార్డింగ్స్ లో చూస్తే యహోషుభ మరియు ఎరుబాబెల్ అదే రీతిగా ఇంకా రకరకాల వాక్యాలు కూడా నేను చేస్తుంది ఇంకో ఇంకొక బోధలో ఏం చేస్తుందంటే వీళ్ళు ఎవరు అంటే ఈనోకు ఈనాకు మరియు ఏలి అని అట్లా ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చూపించుకుంటున్నారు ఆ రోజు ఆ వాక్యం విన్న నేను కూడా నేను కూడా ప్రశ్నించలేదు ఎట్లా ఈనాక్ అయిండు ఎట్లా ఏలి అయిండు ఒకటి ఏంటంటే అక్కడ వాక్యం ఏం హెచ్చరిస్తుందంటే పద్నాలుగో వచ్చటంలో మూడో వచనంలో వీళ్ళు ప్రవచింతురు కాబట్టి వీళ్ళకి ప్రవచనం వీళ్ళు ప్రవచింతురు అన్నది కానీ ప్రవచించింద్రు అని లేదు వీళ్ళకి అధికారం ఇస్తానన్నాడు కానీ అధికారం పొందుకున్నట్లుగా అనిపించదు మనకి ఇది నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళిద్దరు ఉపమాన రీతిగా చెప్పబడ్డ మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశం కానీ వీళ్ళిద్దరు ఇద్దరు వ్యక్తులు కాదు ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఉండే వ్యక్తులు అట్లా ఒక పని కొరకు దేవుడు ఏర్పరచుకుని కానీ కృత నిబంధనకు వస్తే అందరూ యాజకులే అందరూ రాజుల వంశంలో ఉన్న వాళ్ళే అందరూ సేవకులే అన్నాడు అందరూ సువార్థ ప్రకటించారు అందరూ శిష్యులే అందరూ బోధకులే అంటే ఒక గుంపు అంటే కొంతమందిని బోధకులుగా మార్చిండి అంటాడు కొంతమందిని యాజకులుగా మార్చిండి కొంతమందిని కొంతమంది అంటే అందరూ ఎంతమంది ఉన్నారు అనేది లెక్క అట్లా కాబట్టి ఇద్దరు సాక్షులు అంటే కేవలం ఇద్దరు మనుషులు కాదు ఎందుకంటే పా ప్రకటన గ్రంథం అంతా ఉపరారీతికి చెప్పబడింది నాలుగో వర్షంకి వచ్చేప్పటికీ వాళ్ళు ఇద్దరు ఎట్లా ఏంటో చూడండి చెట్లు కదా అవి రెండు చెట్లు అవి తర్వాత మళ్ళీ మళ్ళీ దీపస్తంభములు అంటున్నాడు ఇద్దరు మనుషులు కాదు అంటుంది అది కాబట్టి ఈ రెండు ఒలివ చెట్లు రెండు దీపస్తంభములు అన్న విషయం ఇక్కడ చెప్పబడింది తర్వాత ఐదో వర్షంకి వచ్చినప్పటికీ ఎవడనను వానికి హాని చేయ ఉద్దేశించిన వారి నోటి నుండి అగ్ని బయలుబడది వారి దహించి వేయును కనుక ఎవడనను వానికి హాని చేయ ఉద్దేశించిన వల్ల అలా అలాగున వాడు చంపబడవలెను ఇవి చెప్పబడుతున్నాయి కానీ జరిగినట్లు ఎక్కడ చూడం ఈ వాక్యాలు ఏవి కూడా నెరవేరినట్టు చూడం వారికి అధికారం ఇచ్చేదని వారు ప్రవచింతురు అని ఉంది వారికి ఎవరు హాని చేయ ఉద్దేశించినను వారి నోటి అగ్ని బయలుదేరుతుందంట వారి శత్రులను దహించి వేస్తుందంట వారికి ఎవరు హాని చేయ ఉద్దేశించడలా వాడు చంపబడవలను ఇదేంటంటే తర్వాత జరగబోయేది వీళ్ళిద్దరిని ఎవరు చంపుతారో వాళ్ళు తర్వాత చంపబడతారు అని చెప్తుంది అంతేగాని అది జరిగింది ఇప్పుడు అనేది లేదక్కడ ఆరో వచ్చరంలో తాము ప్రవచింపు దినములు వర్షము కురువక ఉండ ఆకాశంను మూలిటకు వారికి అధికారము కలద్దు కాని వాళ్ళు ఎప్పుడు వాడుకోలేదని నేను చూపించిన ఇన్నిసార్లు గతంలో ఇద్దరు ఎప్పుడు కూడా అధికారాన్ని వాడుకోలేదు వారి మరి తర్వాత మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయటకును నానా విధమైన తెగులతో భూమిని బాధించటకును వారికి అధికారము కలదు కానీ ఎక్కడ మనం చూడం ఉపానితిగా మోసే కాలంలో నీళ్లు రక్తంగా మారినట్లు చూస్తాం కానీ మళ్ళీ ఇద్దరు ఎప్పుడు చేసి ఏలియా చేసిండా చేయలేదు కదా కాబట్టి ఇది ఏలియా మోసలకు సంబంధించిన వాక్యం కానే కాదు నేను ఎంత సున్యాసంగా దాన్ని చూపిస్తాం మీకు గతంలో కూడా చూపించిన వీళ్ళిద్దరు ఎవరు అనేది ఏడవ వర్షంలో వారు సాక్ష్యం చెప్పట ముగింపగానే అంటే చెప్పిండ్రు చివరికి ఏడవ వర్షంలో వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే కానీ వారు శత్రువులని శిక్షించినట్లు మనం ఎక్కడ చూడం శత్రులు చంపబడడం ఎక్కడ చూడం వారి నోట్ల నుంచి అగ్ని బయలుదేరడం ఎక్కడ చూడలేదు ఏడవ వర్షంలో వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధంలో నుండి వచ్చి క్రూర మృగము ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటారు క్రూర మృగము ఘట సైతాన్ ఎక్కడి నుంచి వచ్చింది అగాధము తాలపు చెవి వండుకుంటే అది నేను గతంలో చూపించిన మీకు బురల తీర్పులో వారి సాక్ష్యం ఎప్పుడు సాక్ష్యం చెప్తున్నారు చనిపోక ఎన్నిసార్లు నేను మీకు చూపించిన చనిపోక ముందు సాక్ష్యం చెప్తున్నారు బ్రతుకున్నప్పుడు చెప్తలేరు మంచి ఉన్న కాలంలో సాక్ష్యం చెప్పలేదు వీళ్ళు గొప్ప వాళ్ళ మెడల మీద కథలు సాక్ష్యం చెప్తున్నారు నీకు మంచి సుఖంగా ఉన్నప్పుడు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు సాక్షి చెప్పాలి అనులకి సేవ అంటేనే అర్థం కదా సేవ అంటే క్రైస్తవుల మధ్యలో చేసుకుంటే ఏం అర్థమే లేదు వేస్ట్ ఆఫ్ టైం అన్నట్టు క్రైస్తవులకి సువార్త చెప్తే లాభం చెప్పండి రక్షింపబడ్డవాణ్ణి దగ్గర పోయి నువ్వు అదేమంటాము చెవిటోని మీద శంఖం ఊదినట్లు అంటారు సామెత రక్షింపబడ్డవాణి దగ్గర పోయి ఊదితే నీకు వేస్ట్ టైం రెండు మూడు గంటలు వేస్ట్ చేస్తున్న వాదే రక్షణ అనుభవం లేని వాది ఎరు పోయి చెప్తే కనీసం ఒక ఆత్మన రక్షింపబడుతుంది కదా అట్లా నువ్వు చేయలేదు వారు సాక్ష్యం చెప్పటం ముగింపగానే అగాధంలో నుండి చుకూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును ఇది జరగబోతుంది వారి శవములు ఆ మహాపట్నపు చెప్పండి మహాపట్నం ఎక్కడుంది మహాపట్నం అంటే అదే కదా ఎరులే మనకు తెలుసు ప్రపంచమంతటా క్రైస్తవులే మహాపట్నం అని మహాపట్నపు సంత వీధిలో పడి వారికి వారికి ఉపమన రూపంగా సుధమా అనియు పేరు అచట వారి ప్రభు కూడా సిలవేయబడి ఇప్పుడు బాగా అర్థం తీసుకోండి మన ప్రభు సెలవేయబడింది ఇస్రాయల్ దేశంలో తెలుసు ఆ యొక్క అని తెలుసు కల్వరి కొండ మీద గోల్గత అనే ప్రాంతంలో అవన్నీ మనకి తెలుసు గోల్గత అనే ప్రాంతానికి సంబంధించిన వాక్యం నేను లాక్డౌన్ లో చూపించిన గోల్గత అంటే ఆ గొలియాత్ తలక్కాయ్ ఎక్కడైతే పాతి పెట్టబడిందో ఆ దాని మీదనే ఆయన సెలవు ఇవ్వబడినట్టు మనం చూస్తున్నాం దావిదు ఏ రీతి అయితే తన ఆ యొక్క చంపి ఆ తల తీసుకొని నరికి తీసుకొచ్చిండో గొలియాతు కత్తితోనే నరికిండు కదా దావిదారు ఏవీ లేవు కత్తులు ఆ గొలియాతు కత్తే తీసుకొని అతని తల నరికి ఆ తల తీసుకొని వచ్చి ఆ తలని తీసుకపోయి ఆ యొక్క కల్వరి శిల కల్వరి కొండ మీద పాతి పెట్టినాడు అందుకు దానికి గొల్ గొత్త అనే పేరు పెట్టారు గొల్ అంటే కపాలము అనర్థం ఎవరిదంటే గొలియాతి కపాలం కపాలం అంటే తలకే కదా స్కల్ అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి ఆ గొల్ గొత్త అందుకు గొల్గత ప్రాంతంలో ఆయన ఉపమాన రీతిగా అక్కడ చూపిస్తున్నాడు సైతాన్ తల చిత్తగొట్టినవాడు మన ప్రభు అని కాబట్టి ఆయన తల క్రింద ఆయన కాళ్ళ క్రిందనే పాతి పెట్టబడింది గొలియాతి యొక్క తలకై అందుకు గోల్గొత్త అన్నారు దాన్ని పాట వార్త గోల్గొత్త అనే పాట బల్ల విరుస్తప్పుడు బల్ల తీసుకుంటప్పుడు కానీ ఎవరు తెలియదు గొల్గొత్త అనేది అయితే ఇక్కడ మనం చూస్తున్నాము వారి ప్రభువు కూడా అక్కడ సిలువేయబడినంటే ఇది ఉపమాన రీతిగా చెప్పబడుతుందని ఇక్కడ ఉంది వారికి ఉపమాన ఉపనరూపకంగా సుదమ్మ గొమ్మర సుదమానయు ఐగుప్త పేర్లు వాళ్ళకి కాబట్టి ప్రపంచమంతా సుతగ్మలాగా ఆయుప్తలాగా తయారైంది అన్న విషయం మనం అర్థం చేసుకుంటున్నాం మతపరమైన జీవితం మరియు ప్రజలకును వంశములకు ఆయా భాషలు మాట్లాడికి జనములకు సంబంధించిన వారు మూడు దినముల నర వారి శవంలను చూచచ్చు వారి శవంలను సమాధిలో పెట్టనియ్యారు ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినదిన భూనివాసులు ఎప్పుడైనా అర్థం చేసుకోండి భూనివాసులు అంటే రెండు గుంపులు మొదటి రెండు గుంపులు ఇప్పుడు ఎందుకంటే భూనివాసులు అంటే సర్పంపు తేళ్లు వాళ్ళకి సువార్త ప్రకటించారు వీళ్ళు చివరికి మొన్నటి వరకు నా పక్కన ఉన్నవి నువ్వు నాకే తిరిగి చెప్తున్నావా అంటారు వీళ్ళు నా దగ్గరికి వెళ్ళి నేర్చుకొని నాకే చెప్తున్నావా వీళ్ళు వారి గతి చూచి సంతోషించి ఉత్సహించి ఒకరికొకడు కట్నములు పంపుకొందరు గిఫ్ట్స్ పంచుకుంటున్నారంట కాబట్టి ఈ గిఫ్ట్స్ ఎవరు చెప్పండి ఇద్దరు సాక్షులు గొప్ప జనం యొక్క పంచుకుంటున్నారు వీళ్ళిద్దరు మొదటి రెండు గుంపులు టూ థర్డ్స్ అంటాం అయితే ఆ మూడు దినంల నర ఆయన పిమ్మట దేవుని ఎద్దటి నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాదములు నిలిచిది వారిని చూచిన వారికి మిగుల భయం కలిగే అప్పుడు ఇక్కడికి ఎక్కి రండి పర్లోకముని గొప్ప స్వరూపం తమతో చెప్పటం వారు విని మేఘారూడులై బాగుంది ఇక్కడ కూడా మేఘారూడులై ఆయన మేఘరుడై తిరిగి వస్తున్నాడు వీళ్ళు మేఘరుడై పర్లోకములకు వారు పోచుండగా వారి శత్రులు వారిని చూచిరి ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున పట్టణంలో పదివ భాగం కూలిపోయిను ఆ భూకంపం వలన ఏడు వేల మంది చచ్చిరి మిగిలిన వారు భయక్రాంతులే పరలోకపు దేవుణ్ణి మహిమపరిచిరి పద్నాలుగవ వర్షం చూడండి ఇప్పుడు రెండవ శ్రమ గతించెను శ్రమ శ్రమ శ్రమ ఓ ఓ ఓ ధ్యానించడమా లేదా మొదటి శ్రమ ఐదవ బూరకు సంబంధించింది రెండవ శ్రమ ఆరవ బూరకు సంబంధించింది మూడవ శ్రమ ఏడవ బూరకు సంబంధించింది ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చిన్నది కాబట్టి రెండవ శ్రమలో గొప్ప జనం నశించిపోతారు మరణిస్తారు అనేది ఇక్కడికి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు మరీ దీర్ఘంగా మనం చూస్తాం ఇప్పుడు కాబట్టి మొదటిదిగా నాలుగవ వస్త్రంలో మనం చూస్తున్నాం ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అంటే నాలుగవశాల్లో మనం చూసినాం ఇందాక వీరు భూలోకమునకు ప్రభువైన వారి ఎదుట నిలుచున్న రెండు ఒలివ చెట్లను దీపస్తంభంలో ఉన్నారు ఇది నేను జగన్ గ్రంథంలో బహు బహుదీర్ఘంగా కొన్ని గంటలు చూపించిన వాక్యము భూలోకములకు ప్రభు పరలోకములకైనా కానీ భూలోకములకైనా కానీ ప్రభు మన తండ్రే కాబట్టి ఏ ప్రభువే కాబట్టి ఏసు ప్రభు ఎదుట నీరు చెండు రెండు ఒలివ చెట్లు అని ఈ వాక్యం హెచ్చరిస్తా కాబట్టి ఇద్దరు కదా రెండు రెండు అంటే ఇద్దరు అన్నట్టు కాబట్టి జేమ్స్ రాంగ్ నంబర్స్ వన్ లో ఇద్దరు దాని తర్వాత ఆలివ చెట్టు వన్ లో ఏముందంటే ఆలివ్ అది చెట్టు కావచ్చు దాని పండు కావచ్చు తర్వాత అంటే చివరికి ఫలిస్తుంది అన్న విషయం వ్యాఖ్యం చేస్తున్నాడు కాలం ఫలించగా మరణించక ముందు ఫలిస్తున్నారు వీళ్ళు అని చెప్తుంది ఈ వాక్యం తర్వాత దీప స్తంభంలు క్యాండిల్ స్టిక్స్ అంటాం ఇంగ్లీష్ లో త్రీ జీరో ఎయిట్ ఏముందంటే లుక్నియా లుక్నియా ఫ్రమ్ త్రీ జీరో ల్యాంప్ స్టాండ్ దీప లేక క్యాండిల్ స్టిక్ ఇంగ్లీష్ లో దాని తర్వాత త్రీ ఏముందంటే లుక్ నోస్ ఫ్రమ్ ద బేస్ త్రీ జీరో పోర్టబుల్ ల్యాంప్ అంటే దీన్ని మన దాన్ని ఏమంటారు తెలుగులో వెనకడికి ఇట్లా కెరసినల్ పోసి ల్యాంప్ దీపం అంటించుకొని హ్యాండిల్ పట్టుకొని పోతా ఉంటారు ఊర్లలో లాంత్రాన్ లాంత్రన్ లాంత్రన్ అంటారు అవునా లాంత్రన్ అంటారు ఇంగ్లీష్ లో తెలుగులో కూడా లాంత్రాని అంటారు కాబట్టి పోర్టబుల్ ల్యాంప్ అంటే లాంత్రాన్ అంటారు లేక ఇట్లా క్యాండిల్ పెట్టుకొని ఇట్లా దాన్ని చిన్న చిమ్నీ లాగా ఉంటుంది ఆ చిమ్నీ పట్టుకొని హ్యాండిల్ పట్టుకొని పోతా ఉంటారు అన్నట్టు కాబట్టి జేమ్స్ రామ్ నంబర్స్ త్రీ జీరో లుకోస్ లుకోస్ ఏముందంటే లూకోస్ లూకోస్ ఎల్యూకేఈ అంటే లైట్ అని లేక తెలుపు అని కూడా అర్థం అయితే త్రీ లో ఏముందని మనం చూస్తున్నాం క్యాండల్స్ లేక వెలుతురు లేక వైట్ లైట్ అని కూడా అర్థం ఉంది అందుకు మనం ఇప్పుడు ఏం చేయాలంటే లూకోస్ అనే క్లూ వచ్చింది కాబట్టి లూకాసు నుంచి ఒక వాక్యాన్ని మనం చూసుకుంటాము లూకాసు పన్నెండవ అధ్యాయము లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము మనకి ఇవన్నీ ఎక్కడ రికార్డింగ్స్ దొరకావు కాబట్టి మరోసారి చేసుకుంటున్నాం అంతే లూకాసు వార్త అధ్యాయము ముప్పై రెండవ మనం ఈ విషయాన్ని చూస్తాం పన్నెండవ అధ్యాయం లూకాసు వార్త అధ్యాయము ముప్పై ముప్పై నుంచి ముప్పై వరకు నేను చదువుతాను మీరు వినండి చిన్న మంద భయపడకుడి ఇది నిన్నటి తినం కూడా నేను చూపించను మీకు ఈ విషయం చిన్నమంద భయపడుకుడి మీకు రాజ్యము అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది ఇప్పుడు అర్థం చేసుకోండి చిన్న గుంపుకే ఇస్తున్నారు దేవుడు ఈ రాజ్యాన్ని మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి అది బాగా చేసుకోండి ఎవరు రాజ్యాన్ని పరిపాలించగలరు ధర్మం చేసే వాళ్ళే ఇతరులకు దానాలు పాత గిల్లని సంచులను పర్లోకం అందు అక్షమైన ధనమును సంపాదించుకున్నడి కాబట్టి పర్లోకంలో మనము బాహుగా ధనాన్ని సంపాదించుకోవాలంట అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు మీ ధనము ఎక్కడ ఉండనో అక్కడనే నీ హృదయము ఉండును మీ నడుములు కట్టుకొని ఉండుడి ఇప్పుడు చూడండి ముప్పై ఐదు మీ దీపములు వెలుగుచుండ నీ ఇది పాయింట్ ఇక్కడ కాబట్టి గొప్ప జనం సంబంధించిన మీ దీపంలో వెలుగుచుండ నియ్యుడి ముప్పై ఆరవసం ప్రభువు పెండి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీటకు అతడు ఎప్పుడు వచ్చునో అతని అని అతన్ని కొరకు ఎదురు చూచు ఉండుడి ఇది పాయింట్ ఆయన పెళ్లి కుమారుడు మనకు తెలుసు మత్తవార్త ఇరవై ఐదవ అధ్యయన మనం ధ్యానించినాం ఎన్నిసార్లు బుద్ధిలేని కన్యకల గురించి బుద్ధిగల కన్యకల గురించి పెళ్లి కుమారుడు రా రాగానే ఏం చేశారు అందరూ కునికి నిద్రించినారు బుద్ధిగల వారు అదే వాక్యం ఇది కూడా పద ముప్పై తమ ప్రభు పెళ్లి మీద నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు ఉండండి ఎందుకంటే ఆయన ఒకసారి పెండ్లి విందుకు పిలిచినప్పుడు ఓవరు రాలే ఉపజనం రాలేదు వాళ్ళు నిద్రపోతున్నారు అప్పుడు బుద్ధిగల కన్యకలు ఏం చేసినారు గదిలోకి వెళ్ళిపోయినారు వాళ్ళ దివిటీలు చక్క కాబట్టి వాళ్ళ దేవుటీలు వెలిగినాయి కాబట్టి వాళ్ళు ముందు వెళ్ళిపోయినారు వాళ్ళు వీళ్ళ దివిటీలు ఆరిపోయినాయి కాబట్టి వీళ్ళు బయట వచ్చింది ఆయన పెండ్లి బిందు అయినాక తిరిగి వస్తుంది ఇది నేను మీకు ఎన్నిసార్లో చూపించినాను బుద్ధిగాల కన్యకలు ముందు వెళ్ళిపోతారు పెండిలోనికి పెళ్లి కుమార్తె లాగా అది లక్షా నాలుగు వందల నాలుగు మంది గుంపు కానీ బుద్ధులేని కన్యకలు గొప్ప జనానికి సాదృశ్యం ఎందుకంటే వాళ్ళు బయట ఓడిపోయినారు తలుపులు వేయబడ్డాయి అయ్యా అయ్యాని తలుపులు కొట్టినా తెలివరే తలుపులు ఆ పెండ్లి వింద్ అయినాక ఇప్పుడు తలుపులు తడుతుండేనా చూడండి ఇక్కడ ముప్పై ఆరో ఈ కనెక్షన్స్ మీకు ఎప్పటికి దొరకవు మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయంలో చాలా మంది ప్రా మంది వాక్యం ప్రకటించడం నేను విన్నాను బుద్ధి లేని వాళ్ళు బయట ఉండిపోతారు బుద్ధి గలవారు ఉండిపోతారు కాబట్టి బయట ఉన్న వాళ్ళు విడబడ్డవారు వారికి శిక్ష తప్పదు అని ప్రకటిస్తూ ఉంటారు కానీ మనకు తెలుసు అది కరెక్ట్ కాదని బుద్ధి లేని వాళ్ళు శ్రమల గుండ పోక తప్పదు తమ ప్రభు పెండ్లి మీద నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీటకు అతడు ఎప్పుడు వచ్చినో అని అతని కొరకు ఎదురు చూచి మనుషుల వలె ఉండండి మీరు బయటనే ఉండిపోయినారు బుద్ధి లేని వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెతుక్కోండి ఎక్కడ దొరుకుతాయి శవకాల దగ్గర పోయి వెతకండి బయట ఇంకో నుండనే సువార్త చెప్పేటోళ్ళు ఎవరుంటారు ఆ టైంలో చెప్పండి ఎంతో కష్టపడి సత్యాన్ని వెతుక్కోల్సి ఇటువంటి శ్రమల కాలంలో ఆయన వచ్చే టైంకి ఏం జరుగుతుంది మనం ఇక్కడ చూస్తున్నాం మొదలసారి తెలుగులో ప్రభువు పెండి మీద నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనిషి ఉండండి బుద్ధులేని కన్యకలు గురించింది గొప్పజనం వీళ్ళు ఇద్దరు గొప్పజన సాదృశ్యం ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుంట తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నారు పెండ్లైనంక గొప్పజన ఎన్నిసార్లు చూపించిన పెండి కుమార్తె గదిలోనికి వెళ్ళిపోయినాక పెండ్లి జరిగినాక వీళ్ళు గెస్ట్ల వచ్చి కూర్చొని అన్నం తింటున్నారు గొప్ప జనం పెండ్లి విందులో పాలు పొందుతున్నారు అదైతే ఉంది గ్యారంటీ కానీ ఫస్ట్ రో పొగొట్టుకున్నారు పెండ్లి కుమార్తె లాగా ఆయనతో పాటు పెండిలో అనుభవించాల్సిన ఆ యొక్క అనుభవాన్ని పోగొట్టుకొని అన్నం తినే కూర్చున్నారు గొప్ప జనం అందరూ ఇట్లుంటారు ఎంతో భయంకరమైన శ్రమలు అనుభవించాల్సి వస్తుంది మనమేమో ముందునే శ్రమలు అనుభవిస్తున్నాం ఆయనతో పాటు ప్రభు వచ్చి వారికి ఉపచారం చేయం ఎందుకంటే ఎంతగానో శ్రమలుగుండా వీళ్ళు బయటకు వచ్చారు కాబట్టి ముప్పై ఏడో వర్షాలు అది ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండటం ఆ దాసులు ధన్యులు బహుధన్యులు వీళ్ళు చివరికి వస్తున్నారు కాబట్టి ముప్పై ఐదో వర్షం ఏడోసారి మీ నడుములు కట్టుకొని ఉండుడి మీ దీపము యోడి అది పాయింట్ ఇక్కడ కాబట్టి మీ దీపములు వెలుగుతా ఉండాలా తర్వాత ఆయన చిన్న మంద అని ఎందుకు అనేది మనం కూడా చూడాలా చిన్న మంద అని ఎందుకు సంబోధించిండు వచనంలో జేమ్స్ సాంగ్స్ లో థర్టీ లిటిల్ చిన్నది అంటే అర్థమైంది లిటిల్ అంటే మిక్ అపారెంట్లీ ఏ ప్రైమరీ బర్డ్ స్మాల్ చిన్నది సైజు క్వాంటిటీ నంబరు చిన్న నంబరు చిన్న క్వాంటిటీ అని చెప్తుంది చిన్న సైజ్ అని చెప్తుంది కానీ ఫిగరేటివి ఉపమన రీతిగా డిగ్నిటీ అంటుంది చెప్పండి డిగ్నిటీ అంటే తెలుగులో ఏమంటారు కదా విలువన గొప్పగా గౌరవం గౌరవం అంటే గొరవగా అంటే గౌరవం గౌరవం అంటే జమ్స్ రావు జేమ్స్ రావు నంబర్స్ లో ఏమంటుందంటే లిటిల్ లిటిల్ అంటే చిన్న మంద అంటే గౌరవం గలది అని కూడా చెప్తుంది ఒక రీతి చెప్పాలంటే ఇంకో రీతి చెప్పాలంటే గౌరవం పోగొట్టుకున్నది ఎందుకంటే చిన్న మంద ఆ గౌరవాన్ని పోగొట్టుకుంది ఏ గౌరవము పెండ్లి కుమారుని పక్కన నిలబడే గౌరవాన్ని పోగొట్టుకుంది పెండ్లి కుమార్తె గౌరవాన్ని పోగొట్టుకొని బహుగా తగ్గించబడింది చిన్నగా జరిగిపోయింది చిన్నగా చిన్న అంటే బహు దీన స్థితికి తగ్గించకపోయింది ఎందుకు అంటే ఇందాక చూసినా మనం వాళ్ళు బహుమానాలు పంచుకున్నారు కదా వీళ్ళ ఆస్తులు అన్ని వీళ్ళు వీళ్ళ ఆస్తులు అన్ని ఎంత ఆడంబరంగా ఉన్న క్రైస్తవ జీవితము బహు రిచ్ కదా క్రైస్తవులు ప్రపంచంలో అంత పోగొట్టుకొని బెగర్స్ లాగా దీన స్థితిలో తిననీకి తిండి లేక బహు భయంకరమైన స్థితికి దిగజారిపోయి అంతా పోగొట్టుకున్న వాళ్ళు అందుకు చిన్న మంది అది చాలా మంది చిన్న మంది అంటే చిన్న గుంపు అనుకుంటారు కానే కాదు ఒక రీతికి చెప్పాలంటే కూడా చిన్న గుంపు ఎందుకంటే వన్ థర్డే కదా మూడో వంతే కదా రెండు భాగాలేమో సర్పంబి తేళ్ళు అవి రెండు పెద గుంపు అది అది అది సిక్స్టీ అది ఇది ఓన్లీ థర్టీ ఇది గుంపు కాబట్టి ఇది చిన్నది ఒక రీతికి చెప్పాలంటే కానీ ఆత్మీయ దశలో చిన్న స్థితికి లేక తగ్గింపు స్థితికి దిగజారిపోయింది ఎందుకంటే అన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది ఆయన కొరకు వెలగమని చెప్తున్నాడు అందుకని అందుకే లుకాసు మనకు ప్రభు ప్రాముఖ్యమైన వాక్యం లుకాసు వార్త అధ్యాయం ఒకసారి చూద్దాం లుకాసు వార్త అధ్యాయము నలభై ఎనిమిదవ ఈ చిన్న గుంపు గురించి మాట్లాడుతున్నాడు ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకున్న వాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకున్న వాడు నన్ను పంపిన వాణిని చేర్చుకును మీ అందరిలో ఎవడు అతి వాడే గొప్ప వాడని వాడితో చెప్పాను చూడండి ఎవరు అల్పులో వాళ్ళే గొప్పవాళ్ళంట దేవుని సన్నిధిలో కాబట్టి ఈ చిన్న మంద ఎందుకు గొప్ప జనంగా మారింది అంటే వాళ్ళంతా బహు అల్పులుగా తేరైనారు కాబట్టి mela evaru bahu alpuluga untaro valle gopavallu for he that is least among you all the same shall be great ot great gopaa gopajam great ante gopatanam kada great jameson numbers la 3173 emundante megas literally figuratively wide applications 3176 migistos greatest maha gopaa లెక్కకు మించింది ఎక్సీడింగ్ గ్రేట్ అని ఉంది ఇంగ్లీష్ లో ఇక్కడ లెక్కకు మించింది అని కూడా అర్థం ఇక్కడ తర్వాత త్రీ వన్ ఎయిట్ ఎల్డర్ గ్రేటెస్ట్ బహు సమూహము అని కూడా ఉంది కానీ వాళ్ళ చిన్న మందనే వన్ థర్డ్ కానీ చిన్న మంద గొప్ప మందగా తయారైనట్లు మనం చూస్తాం అందుకే ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం మనం గతంలో ధ్యానించినాము ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం అటు తర్వాత ఇది ఎప్పుడు జరిగిందన్నప్పుడు పెళ్లి మీద నుంచి తిరిగి వచ్చినాం కానీ అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడలే నుండి వచ్చి ఎవరు లెక్కింపజలని గొప్ప జన ఆయన సన్నిధ నిలబడినరు అని మనం ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా గొప్ప జన సమూహం దేవుని సన్నిలోచన పడుతున్నారు వాళ్ళే విల్ ఎవరు లెక్కింపజాలని గొప్ప జన సమూహం అప్పుడు ఎట్లున్నారు వాళ్ళ చేతులలో వాళ్ళు దేవుని సన్నిధి లవడినరు దాని తర్వాత గొర్రెల ఎదుట వారికి తెల్లని వస్త్రంలు ఇవ్వబడని వారి చేతిలో మట్టపు మట్టపు ఏమంటాం కానీ కొమ్మలు ఏం ఏం చేతులు అవి ఈత మట్టలు ఈత మట్టలను ఉందడ కజ్జూరప్పు మట్టలు మాస్ కరెక్టే కజ్జూరపు మట్టలు వాళ్ళ చేతికి ఇవ్వబడింది కాబట్టి ఈ విషయం మీరు ఈరోజు అర్థం చేసుకోవాలా నువ్వు ఎంతగా పోగొట్టుకుంటావో ఈ లోకంలో ఆయన దృష్టిలో అంత గొప్పవాడిగా ఎంతగా దాన చేస్తావో నిన్ను నువ్వు సంపూర్ణంగా ఎంటి చేసుకుంటావో అంత గొప్పవాడిని అవుతావు నువ్వు ఈ లోకంలోనే ఆ లోకంలో కాదు ఆ లోకంలో ఆటోమేటిక్ అవుతావు నో డౌట్ బట్ ఈ లోకంలో నేను ఎంతగా నిన్ను నువ్వు ఎంపీ చేసుకుంటావో నీ పాకెట్స్ నీ బ్యాంకు బ్యాలెన్స్లన్నీ నువ్వు అంతగా రిచ్ అవుతా ఉంటావు ఈ లోకంలోనే దేవుని సన్నిధిలో కూడా అది సీక్రెట్ అన్నట్టు యోబు విషయంలో నేను ఎన్నిసార్లు చూపించిన మీకు అది కానీ మతమైన మతపరమైన క్రైస్తవులు ఉండరు అట్లా వాళ్ళు అంత జమ చేసుకుంటూ పైసలు కానీ ఒక్క పైస కూడా దేవుని సేవలో నడపరు అన్నట్టు ఖర్చు పెట్టరు దేవుని కొరకు కానీ తన ప్రజల కొరకు కానీ ఒక్క పైసా పెట్టారు బిల్డింగ్స్ మీద పెట్టమంటే డొనేషన్స్ ఇవ్వమంటే ఇస్తారు చర్చిలకి ఇటుకలకి సిమెంట్లకి తర్వాత దాన్ని ఏమంటాం చర్చిలో ఉండే అలంకరణ కొరకు వస్తువుల కొరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొరకు స్పీకర్స్ కొరకు ఫ్యాన్లు ఏసీలు వాటికి వీటికి ఎక్స్ట్రా సీట్స్ ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ చర్చ్ ఎక్స్టెన్షన్ ప్లాన్ అంటే మస్తు ఇస్తారు డబ్బులు అవన్నీ వేస్ట్ అన్నట్టు ఎందుకంటే అదేమన్నా కంఫర్ట్స్ కొరకే మనం మినిమమ్ కంఫర్ట్స్తో నడిపించు చర్చ్ లగ్జరియస్ గా బిల్డింగ్స్ ఎక్స్పెండిచర్ అంతా గురుతాయి మనుషుల మీద పెట్టాలా ఎందుకంటే పేద మీద పెట్టాలా రోగ్రస్తుల మీద పెట్టాలా చనిపోతున్న వాళ్ళ కొరకు పెట్టాలా అనాథాల కొరకు విధరాల కొరకు మనం డబ్బులు ఖర్చు అదే సేవా విధానం అసలైంది ఇక్కడ ముక్కు ముఖం జనం మీద ఖర్చు పెట్టాల నువ్వు తెలుసునికి పెడితే వెళ్ళామని కాబట్టి వీళ్ళు గొప్ప గ్రేట్ అన్న పదానికి అన్ని అర్థాలు ఉన్నాయి నువ్వు దేవుని దృష్టిలో ఎప్పుడు గొప్ప వండు వెళ్తామంటే మొత్తము నిన్ను నువ్వు ఎంటీ చేసుకుంటేనే మన తండ్రి కూడా ఎట్లా ఎంటీ అండి నీకు చూపించిన లాక్డౌన్ లో ఆయన సృష్టిని సృష్టిస్తప్పుడు ఎంకే అయిపోయింది ఆయన అందుకు ఆయనలో ఉన్న ఈ సృష్టి అంతా వచ్చినాక ఆయన అందుకే అదృష్ట దేవునిగా మారిడు ఏం లేదు అంతా పెట్టేసిండి బయట తనలో ఉన్నాయి అన్ని బయట పెట్టండి ప్లానెట్స్ పెట్టేసిండు గ్యాలెక్సీస్ అన్నిటినీ పెట్టేసిండు సూర్యుని చంద్రుని నక్షత్రాలన్నీ వస్తువులు అవి భూమి మీద ఉన్న వస్తువులు భూమిలో ఉన్న వస్తువులు అన్నిటినీ ఆయనలో ఉండే ఒకప్పుడు అవన్నిటినీ బయటకు పెట్టేసిడు నోటి మాట ద్వారా అన్ని బయటకు వచ్చేసినాయి అందుకు ఇప్పుడు కనిపించే దేవుడు కాదు కనిపించిన దేవుణ్ణి కనిపించేట్టు చేసిన మన ప్రభు ఆయన అదృశ్య దేవుని స్వరూపం తలసరా మొదటి అధ్యాయంలో కాబట్టి మన ప్రభు కూడా సంపూర్ణంగా తను తను ఎంపీ చేసుకున్నాడు శిల మీద బోధకడ నువ్వు ఎక్కడ ఉంటావు నేను మీ మేముతో పాటు వస్తామంటే నా దగ్గర ఏముంది లేదు నక్కలకు బరిలో ఉన్నాయి ఆ కలిసి పక్షులకు గూడులున్నాయి కానీ స్థలం కూడా అన్నాడు ఎక్కడొస్తారు మీరు నా దగ్గర వస్తామన్నారు వచ్చి వెంట పోయినారు కృషులు అందరూ కూడా లేదు మినిట్స్ గా వాక్యాన్ని క్లోజ్ చేస్తా దీప స్తంభానికి వాక్యం ఒకటి చూపించేస్తే నేను సాయంత్రం మరికొన్ని డీటెయిల్ గా ఈ ఇతర సాక్షులకు సంబంధించిన విషయాలు నేను చూపిస్తాను ముఖ్యంగా ఉలివ చెట్లకు సంబంధించిన బోధలు బహు ఆశ్చర్యంగా ఉంటాయి ఆ బోధలు అవి చూసినాం ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మ నుంచి ఆ ఉలివ ఏ రీతిగా ప్రసరిస్తా ఉంటుందన్న విషయం కాబట్టి మతైసు వార్త ఐదవ అధ్యాయము పదిహేనవ శ్రమంలో మనం చూస్తున్నాము ఈ యొక్క దీప స్తంభానికి సంబంధించిన వాక్యం మతైసు వార్త మన ప్రభువు చెప్పిన మాటలు ఇవన్నీ ఐదవ అధ్యాయం చూడండి మత్యువార్త ఐదవ అధ్యాయము పదిహేనవచరంలో మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టుదారు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ పెట్టరు మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కొంచెమంటే ఎవరు చెప్పండి ఎవరు చెప్పాలారు ఏందో కొంచెం అంటే కొంచెం అంటే బుష్ అది గంప మన కోడి పెడతారు గంప కింద గంప భూషల్ అంటే గంప అంటారు జల్ అని కూడా అంటారు పెద్ద జల్లా పెద్ద టైప్ సైజ్ అన్నట్టు అది కాబట్టి మనుషులు దీపాన్ని వెలిగించి గంప కింద అంటున్నాడు పెద్ద గంప కింద అంటున్నాడు ఈ వాక్యం కానీ అది ఇంట ఉండి వారికి అందరికీ వెలిగించటకై దీప స్తంభం మీదనే పెట్టుదారు ఇప్పుడు అర్థమవుతుందా దీపస్తంభం ఆయన ఇచ్చింది మనకి మన ప్రభు ఇచ్చిన క్లూ ఇది వెలుగు క్యాండిల్ ని దీప స్తంభం మీదనే పెడతారు ఎందుకు అంటే ఇంటి ఇంట ఉండు వారికి అందరికీ వెలిగిస్తుంది అంటది ఈ లోకంలో నువ్వు వెలిగించాలంట అందరి కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలా దీప స్తంభం మీద ఉండాలా అందుకే ఈ గొప్పచనం అంత దీప స్తంభానికి సాదృశ్యం అన్నట్టు అది ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్త ప్రటన గ్రంథము మొదటి అధ్యాయం బహు ఆశ్చర్యంగా ఉంటుంది ఇక్కడ మనం చూస్తాం పదవశం నుంచి నేను చదువుతాను చదవండి వినండి ప్రభు దినమందు ముందు ఆత్మవశుడినై ఉండగా సాధారణంగా ప్రభు దినం చాలా మంది ఏమనుకుంటారు తెలుసా సండే అనుకుంటారు మరికొందరు ఏమనుకుంటారంటే ఆయన వచ్చే దినం అనుకుంటారు కాబట్టి ప్రభు దినం అది ఏదైనా కావచ్చు ప్రతిరోజు ఆయన దినమే కాబట్టి ప్రభు దినం ముందు ఆత్మవశుడినై ఉండగా నువ్వు ఆత్మవశండి అయి ఉంటేనే కానీ వినలేవు అని చెప్తుంది ఈ మాట భూరధ్వని వంటి గొప్ప స్వరం నువ్వు ఇంటివి కాబట్టి ఈ వాక్యాలు అర్థం చేసుకోవాలా ప్రకటన గ్రంథంలోని సత్యాలు గ్రహించాలంటే ఆత్మని పరిశుధాత్మ అభిషేకం అవసరం అందుకే ఈ మన ఈ సిఎస్ఐ టైప్ ఆఫ్ చర్చెస్లలో వీటికి సంబంధించిన విషయాలు చెప్పరు పాస్టర్స్ ఎందుకంటే వాళ్ళకు అనుభవమే ఉండదు నువ్వు రహస్యంగా ఒంటరిగా ఒక రూమ్లకు వెళ్ళిపోయి మొక్కళ్ళ మీద ప్రార్థన చేసి ప్రభు నీ యొక్క పరిశుధాత్మ అభిషేకం నాకు అనుగ్రహించు ప్రభు అని నువ్వు అడగాల అది వచ్చేంతవరకు ఆ వరం నీకు అనుగ్రహించే వాడేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి ఎందుకంటే నేను కూడా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినండి సిఎస్ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి మా చర్చ సార్ అది చెప్పాలి పరిశుదాత్మ నేను ఏం చేసినాను ఎప్పుడైతే ఇది నాకు అర్థమైందో ఒక రూమ్కి వెళ్ళిపోయి తల్లిపించుకున్నట్టు నేను రాత్రి పగళ్ళు హాలిడే వచ్చిందంటారు అంతా అక్కడ ఉంటుంది ఒక దశలో మా వాళ్ళందరూ పిచ్చుడైపోయినామనుకున్నారు అది విన్నా కూడా నేను ఆ మాట పోయి తలపేసేసుకుంటే రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు బయట రాకపో వాళ్ళందరూ నిద్రపోయేటోళ్ళు నేను ఒక్కే అరువులపై తలిపేసుకొని ప్రేర్ చేసుకున్నావాళ్ళు అభిషేకం కొర విశేషమైన కార్యాలు విశేషమైన దర్శనాలు నేను చూసినాను అవన్నీ చెప్పలేను కానీ మీకు కూడా జరగాలనేదే కదా అందుకే నేను ఓపెన్గా చెప్తున్నాను ఎవ్వరు లేని సమయంలో ఒంటరిగా కూర్చొని నాన్ స్టాప్ మోకాల మీద ఉండి ప్రార్థన చేయండి నొప్పులు రానియండి నో ప్రాబ్లం ఎందుకంటే మోకాల మీద సారణంగా కూర్చోం కాబట్టి నొప్పులు వస్తాయి రెగ్యులర్గా అలవాటు అవుతుంటే ఎన్ని గంటలైనా కూర్చోగలవు భూమి మీద సక్కలు ముక్కలు వేసుకొని కూర్చోగలవా చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటే ఉంటుంది పెద్దగా ఎందుకంటే నువ్వు పెద్దగైన కుర్చీలల్లో కూర్చుంటావు కాబట్టి ఎన్ని గంటలైనా కుర్చీలలో కూర్చుంటాం కానీ భూమి మీద కూర్చుంటామా ఒక హాఫ్ అవర్ కూర్చుంటే తిమ్మిర్లు ఎందుకంటే హ్యాబిట్ లేదు కాబట్టి కాబట్టి కింద కూర్చడం నేర్చుకోవాలి మనం సేవలో ముఖాల మీద గంటలు గంటలు ఉండడం నేర్చుకోవాలి మనం అది ఒక హెబ్రోన్ చర్చలు చూస్తాను నేను వేరే చర్చ చాలా కనిపించబట్టి ప్రభు దిన ముందు ఆత్మశూన్ ఉండగా బూరధ్వ వంటి గొప్ప స్వరము నీవు చూచించినది పుస్తకంలో వ్రాసి ఇప్పుడు చూడండి ఎఫ్ఎస్ స్ముర్ణ పెర్గమ తుయతైర సార్తీసు ఫిలదెల్ఫియా లవదిఖియా అను ఏడు సంఘములకు పంపు అని చెప్పుట నా వెనుక వింటిని కాబట్టి బూరద్వని అంటే ఏశుప్రభు స్వరం అది ఏసు ప్రభు స్వరము చెప్తుంది నేను చెప్పినవన్నీ రాసి ఈ ఏడు సంఘాలకి పంపుము అని చెప్తుంటే నేను విన్నా అంటున్నాడు దాని తర్వాత ఇది వినగా నాతో మాట్లాడుచిన స్వరం ఏమిటో అని నేను తిరిగి చూడ తిరిగి తిని తిరగగా పదమూడవ ఏడు సువర్ణ దీపస్తంభములు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఇందక్కడి నుంచి మనం చూస్తాం దీపస్తంభం సంబంధించి ఏడు సువర్ణ దీపస్తంభమును ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారిని పోలిన ఒకరిని చూచించింది ఏడు సువర్ణ దీపస్తంభముల మధ్యలో మన ప్రభు నిలవడి అని చూపిస్తుంది వాక్యం దాని తర్వాత ఆయన తన పాదంలో మటుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండేను దీనికి సంబంధించి కూడా బహుధీరంగా చూపించిన నేను ఆయన బంగారు దట్టి కట్టుకుంటూ రొమ్మున అంటే పెద్ద నెక్లెస్ అది గోల్డ్ నెక్లెస్ ఆయన తలయు తల వెంటకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత దవళంగా ఉండెను మనుషు కుమారుడు యవన ఏసు ప్రభు తెల్లని ఉన్నిని పోలిన హిమమంత దవళంగా ఉన్నాయి తన వెంటకలు చూస్తేనేమో యవనస్తుడు కనిపిస్తుండు తల చూస్తేనేమో బహుకాలక వృద్ధుని కనిపిస్తుండు మన ప్రభు ఆయన నేత్రములు అగ్నించి వలరు వలై ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుచున్న బంగారంతో అపరంజితో సమానమై ఉండెను అపరంజి బంగారంతో అపరంజి అంటే బంగారం కదా ఆయన కంఠస్వరము విస్తర జల ప్రవాహములు ధ్వని వలె ఉండేను ఆయన తన కుడి ఇప్పుడు చూడండి పదహార వర్షంలో తన కుడి ఏడు నక్షత్రంలో పట్టుకొని ఉండేను ఏడు నక్షత్రంలో పట్టుకొని ఉండేను ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి పదహారు నుంచి చూస్తున్నాము ఆయన కుడి చేత ఏడు నక్షత్రాలు పట్టుకొని ఉండేను తర్వాత ఆయన నోట నుండి రెండంచల గల వాడి అయిన కడ్గం ఒకటి బయలు వేళచ్చుండేను కాబట్టి అది వాక్యానికి ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వల్లే ఉండేను నేను ఆయనను చూడగానే చచ్చిన వాణి వల్ల ఆయన పాదంలో యుద్ధపడుతుంది ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లన్నీ ఇట్లా భయపడకుము ఇక్కడ చూస్తున్న ఈ యొక్క విషయం పదిహేడవ వచనంలో ఆయన పాదం మీద పడతప్పుడు ఆయన ఏమంటున్నాడు భయపడొద్దంటున్నాడు అదే పంతొమ్మిదో అధ్యాయం ఆ దూత కాలం పడితే నన్ను మొక్కద్దు అంటున్నాడు అంతే తేడా చూడాడు అక్కడ మనిషి ఇక్కడనేమో మన ప్రభు నేను చూడగానే సచిన వాణి ఆయన పాదం పడి తిని ఆయన తన కుడి నా మీద ఉంచి నాతో ఇట్లా నేను ఇట్లా నేను మొదటి వాడను కడపట్టి వాడను జీవించి వాడను మృతుడైతే తినిగాని ఇదిగో యుగయముల సచివునై మరియు మరణం యొక్క యుతలం యొక్క యు తాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి లాగేసుకున్న వాళ్ళ దగ్గర మరణం యొక్కయు పాతలం యొక్కయో తాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి నేను మృత్యులో కా పోయి వాళ్ళ దగ్గరికే లాక్కున్న తాళాలు కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగ వాటిని అన్నిటినీ అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను గూర్చి బాగా వినండి ఇప్పుడు క్లోజింగ్ వాక్యం ఏడు నక్షత్రము గురించిన మర్మమును ఏడు సువర్ణ దీపముల సంగతియు వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూత కాబట్టి ఈ ఏడు నక్షత్రములు ఏడు సంఘాలు ఏడు సువర్ణ దీపాలు ఇవన్నీ ఒకటే అన్న విషయాన్ని కూడా మాట్లాడుతున్నాడు అన్నీ ఒకటే కాబట్టి ఇది మర్మం ఏడు నక్షత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి ఆయన కుడి చేతిలో ఏడు దీపస్తంభములు కూడా ఆ ఏడు నక్షత్రాలే ఏడు దీపస్తంభములు ఆ ఏడు నక్షత్రాలే ఏడు సంఘాలు కాబట్టి ఆ ఏడు సంఘాలను చూస్తున్నవే అవే ఏడు దీపస్తంభాలను కూడా చెప్తున్నాడు ఇరవై వచ్చినాం చివరి భాగానికి కాబట్టి ఈ దీపస్తంభాలు సంఘానికి సాదృశ్యం అని చెప్తున్నాడు ఇక్కడ ఏడు సంఘాలకి సాదృశ్యం కానీ మనం ఇక్కడ చూస్తుంది రెండే దీపస్తంభాలు కదా అదే క్లూ అన్నట్టు ఈ రెండు ఎవరు ఈ రెండు దీపస్తంభాలు ఎవరు ఏడిట్లు అది నేను జక్ర గ్రంథంలో బహు దీర్ఘంగా చూపించిన ఈ రెండు తక్కిన ఐదు సంఘాలకి ఎట్లా నూనె నేను చూపించిన దర్శనం అది వీలైతే మరోసారి నేను చూపిస్తా క్లుప్తంగా రవి బ్రదర్ చెప్తాడు అది ఏ రికార్డింగ్ లో ఉంది అది నేను చెప్తాది మీరు వినేసుకోవచ్చు మనకి చాలా టైం సేవ్ అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు కూడా మనం ఈరోజు సాయంత్రం నేను ఈ దీప ఈ అలివ చెట్టుకు సంబంధించిన విషయాన్ని నేను దీర్ఘంగా మీకు చూపిస్తాను అటువంటి కృపాన్ని ప్రగ్రహించాలని ప్రార్థిస్తాం పరశుధర వగు మీకు వదనాలనైనా మీకు కృతజ్ఞతలు తండ్రి జక్ర గ్రంథం నాలుగో దిన మీరు కొన్ని సమాచారాల క్రితం మాకు ఇవన్నీ చూపించినారనైనా ఈ రెండు దీపస్తంభాల నుంచి తండ్రి రెండు అలివ చెట్టు కొమ్మల నుంచి ఏ రీతిగా ఆ యొక్క నూనె ఇతర సంఘాలకి అది పోషణార్థంగా ఉందో మీరు చూపించినారు ప్రభా గొప్ప జనం అందరు ఏ రీతిగా మరణించబోతుారో మీరు అవన్నీ ఆ రోజు మాట్లాడారు ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ టైం ప్రభా ఇంకా ఫైనల్ వార్నింగ్ కాబట్టి మరణకాండ ఆరంభం అయిపోయింది ప్రపంచాత్మకంగా కాబట్టి నేను గొప్ప జనాలు అంతా మీ గురించి చివరికి సాక్ష్యంగా ఉండలాగా వారందరినీ లేవనెత్తమని నేను ఇద్దరు మేలుకొల్పమని ఏ సుకరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుధుడ పరిష్థుడ ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఏసయ్య నీకే వందనాలు ప్రభా తండ్రి నీకే స్తుతులు నాయన స్తోత్రములు ప్రభా గడిచిన కాలం తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభాన్ని కంటిపాప వల్లే కాచి కాపాడి ఈ దినముకు కూడా ప్రభా తండ్రిని నూతనమైన కృప మాకు అనుగ్రహించినందుకు నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఎస్ఐ అన్నికే యుగుయుగంలో కలుగును గాక అలెలియా తండ్రి ప్రభనాయన తండ్రి ఏ రీతిగా ప్రభానాయన ఈ ప్రకటన గ్రంథంలో ఎన్ని ప్రభ న ఈ లోకంలో ఉన్న ప్రభానయన క్రైస్తవ సంఘాలకి మేము చూపించాలో ప్రభానైనా మీరే మమ్మల్ని నడిపించండి ప్రభా తండ్రి ప్రతి ఒక్క సత్యం మేము వాళ్ళకి ప్రకటించాలా నీ రక్షణలోకి నడిపించాలా ప్రభ నాయన తండ్రిని పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి మీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారంగానే మమ్మల్ని నడిపించండి ప్రతి విషయంలో మీరే మాకు తోడుగా ఉండి సహకారిగా ఉండి ప్రభనైనా అన్ని విషయాల్లో ప్రభ మీకు మహిమకరంగా తండ్రి మీకు సాక్షులుగా మమ్మల్ని లేవనెత్తమని వాక్యం ద్వారా ఈ మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి అమీన్ సర్వశక్తి సంపూర్ణ మహోను తొలగు తండ్రి కృపాసక్తి సంపూర్ణ జీవం గల దేవానికి వందాలే సయ నీకు ఇస్తుంది స్తోతాలు అర్పించుకున్న ఈ గడిచిన కాలం అంతా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభావ తీవరాత్రులు మమ్మల్ని ఆచి కాపాడి మీకు నూతనమైన కృపను మా అనుక్షణ మాకు అనుగరిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న దేవా గొప్ప దేవా నీకు ఇస్తుంది స్తోతాలు అర్పించుకున్న అయినా గొప్ప దేవా నీకే కృతజ్ఞతలైనా సమస్త ఘనత మహిమా ప్రభావము నీకే చెల్లిస్తున్న థ్యాంక్ యూ గొప్ప దేవ ఇక మధ్య కాణ సమలనైనా మీకు స్వరం అనే ధన్యత మీరు మరోసారి మాకు అనుగ్రహించినందుక నీకు వందాలి సయ అన్న దినం ప్రభావ మీ వాక్యంచతగాన బలపరుస్తున్నారని అయినా గొప్ప దేవ ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలా ఏ రీతిగా మేము ఆత్మలో ఎదగాలనే విషయం వాళ్ళు చెప్తున్నారు ప్రభావ పాత నిబంధన కాని క్రత నిబంధన కానీ ప్రభావ ప్రతి ఒక్క భక్తులు ప్రభావ ఆత్మ రూపికనే ఉండి ప్రవాల శు వార్త ప్రకటించారని అయినా ఉన్న కానీ ప్రభావ ఆత్మలోనే వాళ్ళు ఎక్కువగా ప్రభావ జీవించగలనారు ప్రభావ కాబట్టి అలాంటి ఆత్మీయమైన అనుభవంలోకి మేము కూడా పోవాలా ప్రభావ తండ్రి మీరే మాకు సహాయపడమని ఆదిష్టం ఆ రీతిగా మేము పోవాలంటే తండ్రి మీకు పరిశుద్ధాత్మ అభిషేకం లేని మేము ఆ రీతికి ఉండలేం ప్రవ య యోహానుభక్తుడు ప్రవ ఆత్మలో కొనిపోగలిండి పరలోకరాజ్యం పోయింది ప్రభావ శరీరం ఇక్కడే ఉంది ప్రభా భూమి మీద కాబట్టి ప్రవ మేము కూడా ప్రవ ఆ రీతిగానే ప్రభా మీ పరలోకంలో వెళ్ళాలా మీతో సంభాషించాలా ప్రవ నైనా మీరు మమ్మల్ని పట్టుకొని ప్రవ్వ నైనా భయపడుకునే మమ్మల్ని చెప్పాలా ప్రవ అలాంటి అనుభవాలు మేము కూడా పొందాలా ప్రభ అయినా ఏ సయానతను ఈ ఏం జరగబోతుందో కూడా ప్రభ మీరు మాకు చెప్తారు ప్రభావ ఆ రీతిగా ప్రభావ మేము ఆ స్థితికి మేము ఎదుగులాగానే ఇంకా ఏం మాకు తెలియదు ప్రభావ నా ఏ వాడు నా ప్రభు అన్న తండ్రి మాకు ఎవరిని బయలుపరచమని ప్రార్థించడం గొప్పదేవ అన్న తండ్రి లీనం కావాలా ప్రావా ఆత్మలో సంపూర్ణంగా మేము తయారు కావాలా ప్రభావ ఎందుకంటే ప్రభావ ఈ లోకమంతా శరీరంగా ఉంది ప్రభావ సుధమే ఐగుప్త ఉంది ప్రవ్వా అంత భయంకరమైన కాలంలో మీరు మమ్మల్ని పెట్టినారు ప్రభ ఒక పని కొరకునైనా అది మేము సంపూర్ణంగా నిర్వర్తించుకోవాలా మా కాలం ముగించక ముందు ప్రభు ఆ విషయాలు ప్రభావ మీరు మాతో మాట్లాడుతుందని క్రైస్తవ సంఘం ప్రాభ ఒక దీప స్తంభం లాగా పెట్టినారనైనా వెలుగులాగా పెడితే అది వెలగలేని స్థితి ఉంది ప్రోభ కాబట్టి నైనా మీకు వెలుగును మాకు ప్రసరింపజేసినారు అయినా కాబట్టి మేము వెలగాల ప్రాభ మనుషులందరికీ ప్రాభ వెలుగు ఇచ్చే దీపంలాగా ఆ దీప స్తంభం మీద మేము పెట్టాలా ప్రాభా దీపంలాగా మీ వెలుగును చూపించాలా ప్రాభ ఈ లోకం అంతా కొంచెం వెలుగు మనుషులైనా ఈ రోజు సంఘం వెలుగు ఇచ్చాను కానీ అది అక్కడే దాచిపెడుతున్నారు కానీ వెలుగు వెలుగుతలేదు ప్రభావ కానీ మీ వెలుగును మాకు అనుగ్రహించారు కాబట్టి మేము వెలగాల ప్రభావ ఓ ప్రభావ ఆ చీకటి గల చోట్ల మీ వెలుగును మేము ప్రకటించాలా చీకటి కాలం శ్రమల కాలంలో అయినా ఆ రీతికి మేము ముందుకు పోలాలనే సహాయపడమే ప్రదిష్టమైన దేని ఇష్య మేము భయపడకుండా దేని ఇష్య చింతించకుండా మా గురి ఎత్తుకు ఆ రీతికి మమ్మల్ని నడిపించి బలపరచండి ఈ యొక్క ప్రవచనాత్మైన మమ్మల్ని పాలు భాగస్థలు చేసేందుకని నీకు వందాలి సయ్యా ప్రవేశాలు ఎందుకంటే ప్రవశించే సంఘ క్షేమాభివృద్ధి కలుగు చేస్తారు ఈ రోజు సంఘంలో క్షేమం లేదు అభివృద్ధి లేదు ఓ ప్రభావ తండ్రి హెచ్చరిక లేదు ప్రభావ ఆదరణ అసలేదు ప్రభావ నైనా ఆ రీతిగా ఈ రోజు ప్రపంచం సంఘం కాబట్టి నైనా ప్రవచించే సంఘ క్షేమాభివృద్ధి కొరకే ప్రవచిస్తారన్నారు ప్రభావ నైనా మేము అనేకులకు క్షేమాభివృద్ధి కలుగు చేసే వాళ్ళగా ఈ వాక్యాన్ని మేము ప్రకటించాలి అనేకులకు నైనా అనేకులు ప్రభ మీ చెంతకు రావాలా అబద్ధ బోధ మతపరమైన జీవితం నుంచి వాళ్ళు బయటికి రావాల ప్రాభ వాళ్ళ జీవిత ఉద్దేశం మీద తెలుసుకోవాలా ప్రావా ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడాల ప్రావా ప్రతి హృదయం కదిలింపబడాల ప్రవ్వ అలాంటి అభిషేకం మాకు అనుగ్రహించి అనేక చోట్ల ఆత్మల సంపాదన భారం మేము కలిగి మేము ముందుకు పోవాల ప్రావ్వా దగ్గరికి మేము వెళ్ళి స్వార్థ ప్రకటించాలా నైనా ఇస్తాయా ఆ రీతి నడిపించి బలపరచండి మార్గం చూపించండి తండ్రి సమస్తం మీరే మాకు బయలుపరిచే దేవుడు ప్రవ్వా మేము బయలుపరచబడాలా ప్రతి మా తమకు అర్థం చేసుకోవాలా ప్రావ్వా ఆ రీతిగా ప్రభావం మమ్మల్ని నడిపించమని నా దేవాన్నికు వందాలుస్తాయా చీకటి గల చోట్ల మేము వెలగాల ప్రభావ ఆ రీతి మమ్మల్ని తయారు చేసి గొప్ప దేవానికి వందాలిస్తాయా వాక్యం మాతో మాట్లాడి ఎంతగానో బలపరచడానికి నీకు వందాలి ప్రోభ దేవరాత్రుల ప్రభావ మీ వాక్యం మీద సమయం గడపాలా నాయన ఆ రీతి మమ్మల్ని అందరూ నడిపించమని మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు ఇంకా ధారాళంగా కుమ్మరించమని ప్రతి ఒక్క బిడ మీరు అభిషేకించి వాడుకోండి అభిషేకం లేకుంటే ప్రభావ మేము అనాథం లాగానే కాబట్టి ప్రభా ఆ రీతి ఉండద్దు ప్రభావ మేము తండ్రి ప్రభా అనాథులు అంటే తండ్రి లేని వారు ప్రభావ మీరు మాకు తండ్రిగా ఉన్నప్పుడు ప్రభావ మేము అనాథలను కావు కాబట్టి ఆదరణ కర్తను మా హృదయంలో నింపమని ప్రదిష్టమైన వర్షనాత్మత నింపవాల కనిపెట్టుకోవాలా గంటల గంటల ప్రార్థనలు కనిపెట్టుకోవాలా ప్రభావ అప్పుడే ప్రవ్వ ఈ శ్రమల కాలంలో మేము మీకు ఒక సాక్ష్యం ఇవ్వగలం ప్రాభ లేకుంటే మేము ఇవ్వలేం ప్రవ్వ కాబట్టి ఆ రీతిగా నడిపించి అభిషేకించి వాడుకొని మీరు ఆకలికి మనం అందరూ సిద్ధపరచుకోమని ప్రభావ తండ్రి ఏసయ్య దినవంతా మీరే మాకు సాహికలు నడిపించి సాయంత్రం ప్రభా ఆరాధనలు మమ్మల్ని నడిపించి బలపరిచి ఇంకా అనేక మంది విషయాలు మాకు బయలుపరచమని త్వరలో ఏసు క్రీస్తు పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థించినాను తండ్రి ఆమె సర్వోన్న దేవానికి వందనాలైన ప్రభా గడిచిన కాలం అంతా ప్రభావ కాచి కాపాడి మీరు ఎక్కడ చోట్ల భద్రపతి నూతన కృత అనుగ్రహించేలాది వందనాలు ప్రాభ మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రాభా సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటున్నాం ప్రాభా తండ్రి మధ్యాహ్న కల సమయంలో ప్రకటన గ్రంథంలోని తండ్రి పదకొండో అధ్యాయంలో ఎన్నో వచనాలను మాకు చూపించినారు ప్రాభా మీకే వందనాలు తండ్రి నాయన ప్రభా తండ్రి చిన్న మందుని గురించి మీరు మాకు బోధించినారు నాయన ఇద్దరు సాక్షులను గురించి బోధించినారుజన సమూహం గురించి బోధించినారు ప్రాభా అవును తండ్రి అవన్నీ నైనా మేము విన్నాం ప్రభా మీ నెంబర్ వేసుకొని జ్ఞాపకం చేసుకొని ప్రభావ అనేకులకు బోధించాలా ప్రాభ అంతండి మీరు మమ్మల్ని ఎందు నిమిత్తం ఏర్పరచుకున్నారు ఏ ఏదైతే మా ఉద్దేశం ఉందో ప్రభా మేము నెరవేర్చాలా మీరే మాకు సహాయం దయచేయండి మీ యొక్క పరిశుధాత్మ నడిపు దయచేయండి ప్రభావ నేను ప్రతి వాక్యాన్ని తండ్రి నేను అనేకులకు పంచిపెట్టాలని సహాయపడండి ప్రభావ నేను మేము వెలుగులాగా వెలుగుకు సహాయం దయచేయండి ప్రభావ చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చే వెలుగులాగా మేము తయారు కావాలా ప్రభావ మీరే మాకు సహాయం దయచేయమని మీరే మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో నా ప్రభావ ఎవరికి వెళ్ళిన దాని అయితే మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా మీకే వందనాలు తండ్రి ఇదిగో నాయన ఎవరైతే ప్రభావ వైరస్ బారిన ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి మీ సాక్షులుగా లేవనెత్తండి ప్రభావ ఇలా మహిమకరంగా ప్రతి ఒక్కరూ సేవ చేసుకోవాలని సహాయపడండి తండ్రి ఇరుకులు గుండా ఇబ్బందులు కూడా అనారోగ్య సమస్యలు గుండా ప్రభు ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి అవసర ప్రతి అవసరం దయచేసి నైనా ప్రతి ఒక్కరిని మీరునైనా మీరు అక్కడికి సిద్ధపర్చుకున్న అనేకులని సిద్ధపచ్చ కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధం నమ్మమని ప్రార్థించభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ ప్రదర్శిస్త అందరికీ వైరస్ బాధితులు అందరికీ సదాకాలం తోడైంది కాక ఆ మేన